సంకీర్తన నూట తొంభై ఆరు తెరగింతెగిందము తెర మరుగింతె తెలుపగదయ్యా మంచము మీదట మరుపు నిద్దురలు కంచము లోపలి కలగుళ్ళు ంతన భోగపు సుఖములు మంచను చునివి మరిగి తినయ్యా మణగి తిమిదే బ్రహ్మానందము తెరమరుగింతె తెలుపగదయ్యా భావము లోపలి బయలు కోరికలు ఆవల పంచేంద్రియపు శివము మోబక మోపగు మొరగుల దేహము నావి అనుచునివి నమ్మి తినయ్యా మణిగి తినిది బ్రహ్మానందము తెరమరుగింతె తెలుపగదయ్యా పొత్తుల కర్మము పొరుగుల పోరచి హత్తిన సంసారమగు సంత ఇత్తల శ్రీవెంకటేశయగా బతి చేసుకొని బ్రతికి మణిగితేమిదే బ్రహ్మానందము తెరమరుగింతె తెలుపగదయ్యా తెలుపగదయ్యా